అనుబంధం యాభై ఎనిమిదవ కీర్తన కంటి నఖిలాండ కర్త నదికు గంట కంటి నగముల వీడు కుంటి నిజ మూర్గంటి మహనీయన ఫుల తైలము గంట బహు విభవముల మంటపములు గంట సహజ నవరత్న కాంచేదికలు గంట రహివహించిన గంటి పావనంబైన పాప వినాశము గంటీ కైవసంబగు గగన గంగగంటి తైవికంబు పుణ్యతీర్థములబొడగంటి గో విదులు గునియాడు కోనేరి గంటీ పరమయోగీంద్రులకు భావగోచరమైన సరులేని పాదాంబుజములుగంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరు వేంకటాచలాధిపు చూడగంటి